ప్రార్థన చేసుకుందాం సోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతులకు దేవా మహిమ స్వరూపకు తన్ని కృపమైన మైడా స్థతులు సోత్రం అయినా గొప్ప దేవ అబ్రహాం ఇసాక్ యాకూబ్ ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజ్జీలకు నిలబెట్టుకున్నారైన దివరాత్రులు మమ్మల్ని కాచి కాపాడు ఇక నూతన దినం మాకు అనుగరించిన నీకు వందలు నీకే స్తులు స్తోతలు అర్పించుకుంటాం సమస్త ఘనత మహిమ ప్రభావం మహా తేజస్సు మహా నీకే కలుగురు హాలలుయ్య ఇక ఉదయ కాలశామంలో ప్రభా మీకు సైందికి దేవా మీరే మాతో మాట్లాడండి మా జీవితాలు సరిజైన ప్రభావ మీకు నూతనమైన అభిషేకా నూతనమైన కృపను మాకు అనుగ్రహించిన పాటల ద్వారా మైంప వాక్యం ద్వారా ఓ దేవాదేవ బహుశ్రమల కాలంలో మేము ఉంటుండగా ప్రభావ మేము ఏ రీతిగా జీవించాలా ప్రభావ మీరే మాత్రం మాట్లాడండి ఇక మీటింగ్ అంతట్లో మీరే ఆధిపత్యం నుంచి నడిపించండి మీరే మహిమ మీ ఆత్మ ధర్మము నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె పాట పాడండి తల ను తల క్రిందులు చేయూ తరుణి లేదరుడాద్ర నుండి ప్రకటించను యేసునాను లేదరుడాద్ర నుండి ప్రకటింపనుయమును సో మరి ద్రివు ఈ ధరను లేడు సమయం ఇదే సో మరియేలా నే ఈ ధరను లే పేడు సమయం ఇదే సిల్వను మోసిమును తల క్రిందులు చేయూ తరుణమిదే పరిశోదాత్మా కవచముతుడిగి నీ నడుము కట్టి తయారగుమా పరిశోధాత్మా కవచముతుడిగి నీ నడుమో కటి తయారగుమా ప్రతిదికి వెళ్ళి సువార్తను చాటేడు సమయమిది సుధరుడ ప్రతివీకి వెళ్ళి సువార్తను చాడు సమయమిది సిలువను మోసి లోకమును తల క్రిందులు చేయు తరుణమిది లోక రక్షణ కై ప్రభుయేసుకతో నరుదించనుయీ ధరకు లోక రక్షణ కై ప్రభుయేసు వీకతో నరుదించిను రకు వెలుగును మనకు నీ చెను యేసు తన స్థుతులను పాడెడు సమయమీదే నీదీధరను పాతాళమునకు కొని పోయేడుని పాప నిద్రను విడ నాడుమికా పాతమునకు కొలి పోయేడుని పాప నిద్రను విడనాడుమిక శిలువామార్మము నిరుగుమిపుడే కునికేడు సమయము కాది ప్రియుడా శిలువ మార్మము నిరుగుమిపుడే కేడు సమయము కాది ప్రియుడ శిలువను మూసిమును తల క్రిందులు చేయు తరుణమిది రాక్షేం పబడుటకాశించిన చాశ్చాత పాపడు మీద క్షేపబుటకాశా పడుమిది దీన మే కలుషాత్ముండానికన్ కను మనిపూ సమయమి కలుషాత్ముండానికన్ దేవుని వాక్యం ధ్యానించకముందు చిన్నగా ప్రార్థన చేస్తాం పరిశుద్ధు రఘుదేవ మా ప్రియ పరులో గొప్పతండ్రి నీ ఘనమైన మహిమ గల నామానికి ఇస్తూ తులుస్త గొప్ప దేవ నా దేవ పాటలదారు మీరు మహిమ పొందారు ఎస్ఐ తిరిగి ప్రభావ మీకు స్వరమే వినబోతున్నాం మీరే మాతో మాట్లాడండి ఓ దేవా మీకు నూతనమైన అభిషేకం మాకు అనుగ్రహించండి ప్రభావా మీ వాక్యం లేని సత్యాన్ని మీకు గ్రహించలాగా ఆత్మీయ నేతలు ఇప్పటిని మాట్లాడండి ప్రభావా నా దేవ నా ప్రభానికి స్తోత్రమే ఏ రీతిగా జీవించాలా ప్రభావ ఏ రీతిగా ముందుకు సాగిపోలో ప్రభావ మీరే మాకు సహాయకులకు నడిపించి మీ వాక్యం ధ్యానించబోతున్న ప్రభావ మీకు పరిశుద్ధ నడిపి అనుగ్రహించండి వాక్యం సత్యమే గ్రహించాలా మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాం మీ ఆత్మధార నడిపించి నీ నామాన్ని మేము తెచ్చుకోమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రాతిశ్రామ్ తండ్రి ఆ మెయిన్ వార్త నాలుగో అధ్యాయం మొదటి వచ్చే నుంచి ఒక నాలుగు వాక్యాలు మనం చూద్దాము దేవుని సేవా జీవితంలో ఎప్పుడైతే మన రక్షణ బొంది ఏసు ప్రభును ఆయన మన మనం రక్షకుడిగా స్వీకరించిన తర్వాత ఏ రీతిగా జీవించాలా అనే విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం యేసు ప్రభు ఈ లోకంలో కుమారుడుగా జన్మించినప్పుడు ఆయన ఎట్లా సేవ కొనసాగించుకున్నాడు ఒక మానవులాగా ఈ లోకంలో జన్మించిడు ఆయన దేవుడు కాని ఆయన మానవులాగా లోకంలో జన్మించి ఆయన బాబ్దీసం పొందిండు పరిశుభాత్మ అభిషేకం పొందుకున్నాడు ఏ రీతిగా ఒక సేవకుళ్లాగా తండ్రి చిత్తాన్ని ఏ రీతిగా నెరవేర్చిండో అదే రీతిగా మనం అర్థం చేసుకోవాలనే విషయం ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఎందుకన్నప్పుడు రక్షణ పొందిన మనం అందరం కూడా ఆ అనుభవం మనకు పోవాలని దేవాతి దేవుడైన ఏ సుప్రవ్వే ఈ లోకానికి దిగి ఆ విధానం మనం చూపించిండు కాబట్టి సేవలో మనం ఉన్నప్పుడు మన యాత్ర ఎట్లా కొనసాగించుకోవాలా ఏ రీతిగా మన పిలుపుని మనం ముందుకు తీసుకొని అనేక శోధనలు వస్తాయి శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి అన్ని ఆటంకాలు వస్తాయి అయినా గాని వాటిని ఎట్లా జయించి మనం ముందుకు పోవాలా అన్న విషయాలు మన ప్రభువే మనకి ఆ విషయం చూపిస్తా ఆయన జీవితంలో నెరవేరింది అది విశ్వాసులైన మనము ఆయన బిడలైన మనము ఆయన రక్షకు ఆయన రక్షకుడిని స్వీకరించిన మనం అందరం కూడా అదే అనుమూలం పోయినప్పుడు ఆయన సేవ కొనసాగించుకున్నాడు ఏ రీతిగా నడిపించిండు అనే విషయం అక్కడ మనం చూస్తున్నాం ఆయన పరిశుధాత్మ చేత ఏసు పరిశుద్ధాత్మ పోను అయి నది నుండి తిరిగి వచ్చి నలభై దినముల ఆత్మ చేత అరణ్యంలో నడిపింపబడి అపవాది చేత శోధింపబడచ్చు నేను చూడండి ఆయన ఎప్పుడైతే ఆయన ఎందుకు శోధింపబడాలా ఆయన దేవుడు కదా ఆయన సృష్టికర్త మరి ఆత్మ చేత ఎందుకు శోధింపబడాలన్నప్పుడు తండ్రి ఆయనను అప్పజెప్పిడు కుమారుని శోధులకు అప్పచెప్పిడు అనే విషయం అర్థం చేసుకోవాలా ఈ విషయం మనం చాలా ఏ రీతికి అర్థం చేసుకున్నప్పుడు వాడు శోధిస్తాడు ఎప్పుడైతే మనం రక్షణ పొందినప్పుడు మన జీవితం ఎట్లా ముందుకు పోలేదు విషయం ఇక్కడి నుంచి మనం నేర్చుకోవాలా విశ్వాసులు దేవుని సేవలో ఉన్న వాళ్ళు ఒక్క విడలు ఈ యొక్క విధానం మనం చూపించినప్పుడే మన సేవలో మనం విజయం పొందగలం యేసు ప్రభు ఎట్లా జయించిండో ప్రతి శ్రమని అట్లా కూడా మనం జయించి ముందుకుపోయినప్పుడే నీ పరిచర్య నీ సువార్త అది పరిపూర్ణమవుతుంది సంపూర్ణమై ఆయనను మహింపరచలాగుంటది అని ఈ వాక్యం మనకి చేస్తుంది చూడండి ఆయన శోధింపబడినప్పుడు ఆయన ఏమి తెలియదు ఎందుకంటే నలభై రోజులు ఆయన ఉపాసన ఉన్నాడు కదా నలభై రోజులు ఆయన ఉపాసన ఏం తినలే కానీ ఆయన తిన్నప్పుడు ఆ అక్కడ ఏముందక్కడ శోధింపబడిచ్చింది నేను ఆ ఏమి తెలియదు అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా చూడండి అవి తీరిన తర్వాత అంటే ఉపాసం పాస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆయనకు ఆకలిసింది ఖచ్చితంగా ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఆయన ఒక మానవుల్లాగా ఉన్నాడు ఆయన దేవుడు చూడండి ఈ కాన్సెక్ట్ మనం ప్రతి మనం అర్థం చేసుకోవాలా ఒక దశలో ఆయన దేవుళ్లాగా సంభాషిస్తూ ఉంటాడు ఒక దశలో మానవులాగా మాట్లాడుతూ ఉంటాడు తండ్రి గురించి అని ప్రతి దశలో తండ్రిని సంబోధిస్తూ ఉంటాడు ఎందుకంటే ఆయన ఒక మానవుల్లాగా ఒక సేవకుల్లాగా ఉన్నాడు కాబట్టి పతి ఆయన నేను ఒక దశలో నేనే దేవుడు అన్నాడు పాపములు క్షమించడానికి నాకు అధికారం ఉందని ఒక దేవుళ్ళగా మాట్లాడుతున్నాడు ఈ విధానాలు మన స్పిరిచువల్ ప్రిన్సిపల్ మనం అర్థం చేసుకున్నప్పుడే ఈ వాక్యంలో మనం ముందుకు బలపడి ముందుకు పోగలం ఎందుకన్నప్పుడు మన సేవలో మన ఎన్నో శ్రమాలు వస్తూ ఉంటాయి చూడండి చాలా మందికి ఏంటంటే రక్షణ పొందిన వరకే తెలుసు కానీ అది సువార్త పరిచయ చేయాలనే చాలా మంది తెలియదు ని ఈ వాక్యం ఏం చెప్తుందంటే రక్షణ పొందిన ప్రతి ఒక్కరు దేవుని స్వార్థ ప్రకటించాలని ఈ వాక్యం చెప్తుంది ప్రకటించే టైంలో నువ్వు ఎట్లా శోధింపబడతావు సరే ఆయన ఎందుకు ఉపాసం ఉండన్నప్పుడు ఆయన సెలువు గురించి కాబట్టి ఆ నలభై రోజు ఆయన సిద్ధపడింది సేవ కాబట్టి నువ్వు పాస్టింగ్ చేయొచ్చు చేయకపోవచ్చు అది తర్వాత కానీ నీ సిద్ధపాటి ఏ రీతిగా ఉండాలి అనేది ఇక్కడ చెప్పబడుతుంది కాబట్టి నీకు శోధన అనే విషయం చెప్తుంది కానీ అక్కడ శోధింపబడింది ఆయన అయిన తర్వాత ఆయన ఆకలి కొనటం చూడండి ఆకలి కచ్చితంగా అయితే అప్పుడు వస్తాడు సైతాన్ శోధన నీ పాస్టింగ్ నీ ప్రేయర్స్ అంతా అయిపోయిన తర్వాత వాడేం చేస్తాడంటే నువ్వు అమలు పరుచుకునే టైంలో వాడు వస్తాడు నీ దగ్గరికి సైతాన్ వచ్చి నేను కన్ఫ్యూజ్ చేస్తాడు ఇక్కడ ఇక్కడ అట్లనే కనిపిస్తుంది అక్కడ కదా ఆయన ఏమీ తెలియదు అవి తీరిన తర్వాత ఆకలిగా అపవాది నువ్వు దేవుని కుమారుడు అయితే రొట్టెగనట్లు ఈ రాతితో చెప్పమని ఆయన చెప్పాను అంటే యేసు ప్రభు తెలీ రాయలను రొట్లుగా చేసుకుని తినాలని ఆయన తెలుసు సమస్తం తెలుసు కదా అయన ఆకలిగా ఉన్నప్పుడు ఆయన ఆటోమేటిక్ తినాల తింటాడు ఖచ్చితంగా ఎందుకంటే అది తినిపోయిన తర్వాత కానీ సైతాను ఏమంటున్నంటే ఆయన కన్ఫ్యూజ్ చేస్తున్నాడు వాడు కుయుక్తితో మోసం చేస్తున్నప్పుడు ఆయన ఆకలి దేనికి సంబంధించింది వాడు డైవర్ట్ చేస్తున్నాడు అక్కడ నేను ఆ రీతిగా చూడండి ఎందుకన్నప్పుడు ఆయన ఆకలి మనం చూస్తాం యోహన్ శువార్త నాలుగో తేదీ ముప్పై వచ్చిన శిష్యులు అంటారు భోజనం చేయమని అన్నప్పుడు యశ్ నాకు తెలియని ఆహారం ఇంకొకటి ఉంది అన్నప్పుడు శిష్యులు అర్థం చేసుకుంటారు తెలియని ఆహారం అంటే ఏంది ఎవరు స్పెషల్ గా తీసుకొస్తారు ఏమో ఆహారం అని చెప్పి వాళ్ళు అనుకుంటారు కానీ వాళ్ళకు తెలీదు ఆయన ఏ ఆహారం గురించి మాట్లాడుతు ఏ కాంటెక్స్ లో మాట్లాడుతుండవు కాబట్టి శిష్యులు ఆయనతో పాటు ఉన్నారు ఆయన అద్భుతాలు చూసిడు సేవలో ఎన్నో విషయాలు చూసి ఎన్నో సందర్భంలో ఆయన సంభాషించిండ్రు అన్ని చూసినారు కానీ ఆ టైం కి ఆయన మాట్లాడే వర్డ్ ఆ వాక్యం ఇంకా వాళ్ళు కూడా అర్థం చేసుకునే శక్తులు ఎందుకంటే వాళ్ళు ఇంకా శరీరంలో జీవిస్తారు కాబట్టి చూడండి ఏసు ప్రభు ఎంబడించే కూడా ప్రతి క్షణం ఆయన వాక్యాన్ని మనం జాగ్రత్తగా మనం దాన్ని అబ్జర్వ్ దాని దీర్ఘంగా ధ్యానించాలా అని ఏ కాంటెక్స్ లో చెప్తున్న వాక్యం ఇది ఎట్లా అర్థం చేసుకోవాలా ప్రాభు మన ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో మన సేవలో ఇలాంటి సైతాన్ శోధనలు వచ్చినప్పుడు మనం వాడిని వాక్యంతోనే జయించి ముందుకు పోతాం ఎందుకంటే వాడు వాక్యంతో మోసగిస్తారు సైతాన్ అవ్వను మోసగించడా లేదా పౌలు చెప్తారు కోరంది సంఘానికి సాత్ ఏం చేసినట్ట కుయుక్తితో మోసం చేసినట్ట మీరు పొందనొక ఆత్మను మీరు వినని ఏరొక సువార్తను మీరు పొందినా సరే మీరు సహిస్తున్న ఎందుకంటే మీరు మోసపోయిన వాళ్ళు అని కొరంది సంగంతో చెప్తాడు కాబట్టి ఎందుకు మోసపోతున్నప్పుడు వాడు కుయుక్తిగా నేను మోసగిస్తాడు కాబట్టి మోసపోయిన సంగతే మనకు తెలియదు ఒక దశలు చూడండి అందుకే దుష్టుడు కూడా ప్రతి దేవుని సేవకులు ముఖ్యంగా వాడు ఎప్పుడు కనిపెట్టుంటాడు వాడు ఎట్లా వీళ్ళు తప్పులు చేస్తారా వీళ్ళు ఎట్లా పట్టుకోవాలి వీళ్ళని అందుకే ప్రతి దశలో మనం చాలా రేర్ గా కేర్ఫుల్ గా ఉండాలి ఎందుకంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు మన ఈ కుయుక్తి ఆ సైతాను అప్పవాది వాడు ఎంత తెలివిగా మనుషుల్ని పడేస్తున్నప్పుడు అంత జ్ఞానం దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం తెలివిగా ఉండాలా పరలోక జ్ఞానం పొందుకున్న వల్ల మనం ఈ లోకపు జ్ఞానం దయ్యాల జ్ఞానం అది దుష్టుడు అది వాడు అంత జ్ఞానంగా మనుషులు పడేస్తుంటే మనకు పైననుంచే జ్ఞానం పరలోకపోయిన జ్ఞానం పొందుకున్న మనం ఎంత జాగ్రత్తగా జీవించాలా చూడండి ఆయన ఆకలిని డైవర్ట్ చేస్తా అంటే ఆయనకు తెలీదు ఆ రొట్లు చేసుకుని తినాలని చూడండి కాబట్టి ఆయన నా తల్లి చిత్తం తుదముట్టించుటే నాకు ఆహారం కాబట్టి దానికోసం ఆయన ప్రయాస సైతం వచ్చి ఆయన మైండ్ డైవర్ట్ చేస్తారు కాబట్టి మనం అర్థం చేసుకోవాలా నీ భారము నీ సేవా జీవితం నువ్వు ఏ రీతిగా తీర్మానించుకున్న మొదట నువ్వు రక్షణ పొందినప్పుడు నువ్వు ఏ రీతిగా తీర్మానించుకు నీ ఏ రీతిగా నువ్వు ఉడంబలి ఆయన తోటి ఆ నిబంధన మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మను అది అది ఆ యొక్క ప్రయాసంతోనే ఆయన ముందుకు పోతుండడు కదా ఏసు ప్రాభు ఈ లోకంలో జీవించినప్పుడు కాబట్టి మన సేవ జీవితం కూడా మనం అది ప్రతి అది మన జ్ఞాప్యం చేసుకోవాలి అందుకే పిలుతురు అంటాడు మీ పిలుపు మీ ఏర్పాటు నిత్యం చేయడం మరీ జాగ్రత్త పడమ ఎందుకు మరీ జాగ్రత్త పడకంటే పోగొట్టుకుంటారనే విషయం కాబట్టి మనం పోగొట్టుకోవద్దు అనే విషయం ఈ వాక్యం జ్ఞాప్యం చేస్తుంది ఎందుకంటే యేసు ప్రభు ఆయన అవన్నీ చేసి చూపించిండే మనకి కదా ఆయన దేవుడు ఎందుకు శోధింపబడాలా ఎందుకంటే తండ్రి కుమారు ఎందుకు చూద్దాను కప్ప చెప్పిండు ఆ పర్పస్ వేరే ఉంది ఆ సేవ వేరే ఉంది కాబట్టి దేవుడు నీ పట్ల కూడా అదే ప్రాణాళిక గడిగినాడు అని చూపించిన ఒక మాదిరి ఎస్ ప్రభు కాబట్టి అదే మాదిరి మనం పట్టుకొని మనం ముందుకు పోయినప్పుడే ఖచ్చితంగా మనం చేయించగలం మన సేవ పరిపూర్ణమవుతుందని ఈ వాక్యం చెప్తుంది కాబట్టి ఎందుకు మనం మోసపో ఒక దశ నుంచి ఒక దశకు పోయి మనం అక్కడే కాబట్టి మనం సంపూర్ణంగా ముందుకు పోవాలా అని ఇక్కడ చెప్తుండీ అని చెప్తున్న అక్కడ కాబట్టి యేసు ప్రభు ఏం చెప్తున్నక్కడ అందుకు యేసు మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడు అని రాయబడిందని వానికి పతిత్తరం ఇచ్చాడు కాబట్టి వాక్యాన్ని వాడాలా మనం ప్రతి దశలో నీ దగ్గరికి ఎన్నో సందర్భాలు వచ్చినప్పుడు నీ దగ్గరికి ఎన్నో శోధన రకరకాల మనుషులు నీ దగ్గరికి వస్తే శోధిస్తుంది ఎంతగా ప్రయాసపడుతున్నాడు ఆ టైంలో వాళ్ళతో సంబోషించాలా కాబట్టి మనం హేతువుడికి ప్రతి ఒక్కరికి మనం ఓర్పికతోని సమాధంతో మనం బతు తరలించాలని పేదరాసిన పత్రికలో మనం చూస్తాం వాక్యం కాబట్టి ఆయన వాక్యంతో సైతాల మీద విజయం పొందిండు మొదటి విజయం కదా కాబట్టి వాడు వాక్యంతోనే అన్నాడు కానీ వాక్యం ఎట్లా అర్థం చేసుకోవాలని వాడేలు విషయం మన అర్థం చేసుకున్నాం కాబట్టి మనుషుడు రొట్టెల వల్ల కేవలం దేవుని వాక్యం వల్లనే కాబట్టి ఆ జీవాహారము మనుషులకి ఇవ్వాలనే ఆయన ఆకలి ఆయన ఆకలే దేనికి సంబంధించిందన్నప్పుడు తండ్రి ఇంటిని గుచ్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుందంటే ఏ అంటే ఆయన ఆసక్తి ఏందన్నప్పుడు తండ్రి ఇల్లు పరలోక రాజ్యం గురించి ఆయన తపన కలిగి ఉన్నాడు రక్షించాల అనేకులు చెరలో ఉన్నారు గుడ్డివార్లాగున్నారు బంధకాలలో ఉన్న వాళ్ళందరినీ విడిపించాలా అనే ఒక ఆకలి గునుడు ఆ ఆకలిని సైతాన్ ఏం చేస్తుంటే వాడు డైవర్ట్ చేస్తు వాక్యం మోసగిస్తున్నవాడు వాడి కుయుక్తితోని కాబట్టి సైతాన్ కుయుక్తిలో మనకు తెలియని కావు కాబట్టి ఎప్పుడైతే మనం వాటిని అర్థం చేసుకుని వాటి మీద విజయం పొందటము మన పరిచయం ముందుకి పోతా ఉండదు కాబట్టి అడుగు అడుగు వాటి శోధిస్తూనే ఉంటాడు కదా తర్వాత మళ్ళా ఏం జరుగుతాడు ఆ అపవాది ఆయన తీసుకుని పోయి ఒక భూలోక రాజ్యం ఒక్క నిమిషంలో చూపించు ఈ రాజ్యముల మహిమయం నీకు అది నాకు అప్పగింపబడినది అని అది నేనెవరికి ఇయ్య వానికి ఇచ్చను అని వాడు అక్కడ నీ నాకు మొక్కు అంటున్నాడు అక్కడ అంటే మనం అర్థం చేసుకోవాలా చూడండి ఆయనకి ఎలాంటి శోధన వచ్చిందో అనేది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ వాక్యం నేను ధ్యానిస్తున్నప్పుడు నేను చాలాసార్లు ఈ వాక్యం ధ్యానించిన అర్థంగా నాకు ఎప్పుడూ అర్థం కాలేదు మొన్న లాస్ట్ త్రీ డేస్ వరంగల్ టూలు బ్యాక్ ఆ ఒక రోజు ముందు అర్ధరాత్రి రెండు గంటలకి నాకు మెలకు వచ్చినప్పుడు నాకు ఎందుకు ఆ వాక్యం తోటి దేవుడు నడిపిస్తున్నాడు ప్రతి సో ఒక వన్ మంత్ కింద నుంచి దేవుడు నాలుగు అర్ధం చేస్తుంటే నేను దాన్ని సరిగ్గా చేయలేదు ఆ రోజు వాక్యం ధ్యానిస్తుంటే దేవుడు ఈ విషయం నాతో మాట్లాడుతుంటే అంతకు నేను అంతకుముందు ధ్యానించిన విధంగా లేదు వాక్యం కాబట్టి ఇందులో ఎన్నో విషయాలు ఉన్నాయి నేను అంతవరకే చూసి ముందుకు వెళ్లిపోయినా గానీ ఇంత లోతుగా ఉంటాడు వాడు ఎట్లా మోసగిస్తారు మనుషుల్ని వాడు వాడు నువ్వు ఎట్లా విజయం పొందాలా నీ పరిచయం ఎట్లా ముందుకు తీసుకుపోవాలా అనే విషయము అక్కడి నుంచి దేవుణ చూపించినప్పుడు నాకు నా మైండ్ వెలిగింది ఎందుకంటే అప్పుడు అర్థం చేసుకున్నా ఎందుకంటే ఈ కాలంలో వాడు బహు విజృంభించి పనిచేస్తాను మనుషులు ముఖ్యంగా సేవకుల మీద కాబట్టి మనం ప్రతి చాలా కేర్ఫుల్ గా జాగ్రత్తగా ఉండాలా పరిశుద్ధంగా జీవించాలా ప్రతి దశలో అడుగడుగున వాడు గజించి సింహం వల్ల ఎవడం మేము వాడు పొంచినాడు వాడు కాబట్టి వాడి గొప్ప జన మీద దేవుని బిడమే పడుతున్నాడు కాబట్టి వాడిని అడ్డగించాలా కాబట్టి అడ్డగించాలంటే వాడిని నిన్ను మోసగిస్తాడు అందుకే ఆ పడిపోయి క్విక్తిలో పడిపోయి మన శోధంలో పడిపోయి ముందుకు సాగలేకపోతాడు కానీ ఈ వాక్యం చెప్తుంది మీరు ముందుకు సాగిపోవాలా అనే విషయం కాబట్టి వాడు చెప్తున్నాడు నేను అంతా ఇస్తాను ఈ లోకం ఇస్తా అంతా సంపాదించుకో అంతా చేసుకో ఏమని నువ్వు మటుకు నాకు సాగిలి నాకు మొక్క అంటే నాకు లోబడు నాకు సలండర్ అయిపో అని యేసు ప్రభుత్వం మాట్లాడుతున్నాడు సైతాన్ కాబట్టి యేసు ప్రభు ఇప్పుడు అక్కడ ఎట్టున్నాడు ఒక కుమార్ లాగా ఉన్నాడు అని నేను ఇక్కడ అర్థం చేసుకుంటాం మనం ఎందుకంటే యేసుప్రభుని సైతాను పోయి అక్కడ పోయి నిలబట్టమేంది ఇంపాసిబుల్ కదా అది కాదు అది కానే కాదు అది ఎప్పటికి కూడా వాడు యేసుప్రభుని సైతాన్ని ఎంటే తీసుకోతాడు అక్కడ ఆ ఆ ఎరుసలేము ఒక మందిరం పైన ఆ గోపురం మీదకి ఆ కొల అంచుకి కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా నువ్వు ఆ ప్లేస్ ను నువ్వు నువ్వు ఉంటే ఎట్లా అర్థం చేసుకుంటావు అనేది ఇక్కడ దేవుడు మంత్రం చూపిస్తుంది అక్కడ కాబట్టి ను కుమారుడుగా ఉన్నావు నువ్వు తండ్రి అని అని పిలుస్తున్నావు కాబట్టి నువ్వు కుమారుడు కాబట్టి ఈ వాక్యంలో యేసు స్థానంలో నువ్వు ఉన్నావు ఆయన చూపించువు ఆ విధానం చూపించి కానీ ఈ ప్లేస్ లో ఉన్నప్పుడు నువ్వు ఎట్లా ముందుకు పోతావు నువ్వే రీతి అర్థం చేసుకుని నీ పరిచయం ముందు తీసుకుపోతావు వాడు అడుగడుగులో నిన్ను అడ్డగిస్తూ ఉంటాడు ఆటంకాలు పెడతా ఉంటాడు నువ్వు చేయి మంచి పని దేవుడి సంకల్పం గల ఎంతగా నాశతో పోతూ ఉంటావు వాడు అడుగడుగు ఏదో ఒక రీతిగా నిన్ను అడ్డగిస్తాను నీ కుటుంబం ద్వారా అడ్డగించవచ్చు నీ బిజినెస్ ద్వారా అడ్డగించవచ్చు నీ ఇరుగు పొరుగు అడ్డగించవచ్చు ఈ లోకంలో జీవించిన విధా మనుషుల ద్వారా కూడా నేను కాబట్టి వాడి కువీ తీలు మన ఎందుకంటే గొప్ప గొప్ప సేవకులు ఎంతో మంది గొప్ప గొప్ప ఎంతో మంది ఆ యొక్క విధానాలు తెలుసుకొని వాళ్ళు దాని నుంచి విడుదల విజయం పొందినారు కొంతమంది చిక్కబడిపోయిన కొంతమంది విజయం పొందుకొని ముందు సాగు కేవలం దేవుని ఆత్మ ద్వారా వాళ్ళు కాబట్టి ఆయన ఆత్మ ఉన్నప్పుడే నువ్వు ఇది ఈ యొక్క సత్యం గ్రహించగలవా అని వాక్యం చెప్తుంది ఎందుకంటే ఆత్మ వల్ల శోధింపబోట్లకు ఆయన అరణంలోకి వెళ్ళిపోయింది కాబట్టి నువ్వు నాకు మొక్కితే ఇదంతా నేను చెప్పి వాడు చెప్తున్నాడు కాబట్టి మనం అర్థం చేసుకోవాలి వాడు అడుగు అడుగు నేను ఉంటాడు ఈ లోకాన్ని చూపిస్తా ఒక క్షణంలో చూపించాడు ఈ లోక రాజ్యం అంతా అది ఎంతవరకు సాధ్యం చూడండి వాడు ఎంత ఫాస్ట్ గా పనిచేస్తున్న వాడు వారు ఎంత ఫాస్ట్ ఎంత క్విక్ట్ గా క్షణాల మీద ఎట్ట మనుషుల్ని అనేది ఇక్కడ ఈ వాక్యం చెప్తుంది కాబట్టి వాడికి అంత తెలివి ఉన్నప్పుడు అంత జ్ఞానం వాడికి దేవుని బిడలమైన మనకి ఎంత జ్ఞానం ఉండాలి మనం ఇంకా ఎంత జ్ఞానం పొందుకొని వాడిని ఎదిరించాలా అని ఈ వాక్యం చెప్తుంది కాబట్టి వాడు మోసగిస్తాడు అనే విషయం మనం ప్రతిక్షణం జాగ్రత్తగా మనం మన జీవన విధానాలను కూడా జీవించాలనే విషయం ఇక్కడ చెప్తుండీ పిమ్మట ఆయన యర్షలే తీసుకొని దేవాలయ శిఖరమున నిలవబెట్టి నువ్వు దేవుని కుమారుడు అయితే ఇక్కడ దూకుము ఆయన దూకమంటున్నాడు నేను కాపాల్లో దూతలు పెడతారు కదా కీర్తన గందలో వాక్యం ఉంది కదా నువ్వు దూఖం అంటున్నాడు ఆయన ఎందుకు దూకాల అక్కడి నుంచి చూడండి ఎందుకు దూకాలా సైతాను ఎందుకు శోధించాలా అంటే చూడండి దూకం అంటే ఆయన తెలీదా దూకాలా దూకొద్దు అని కాబట్టి ఇక్కడ ఏం అర్థం ఏ రీతిగా మనం అర్థం చేసుకుంటున్న వాక్యం అన్నప్పుడు చూడండి ఎందుకంటే వాడు నువ్వు వేసే ప్రశ్నకి జవాబు వాడే నీకు ప్రశ్నలాగా పెడితే నువ్వు దాన్ని అర్థం చేసుకోలేదు ఎప్పటికి కూడా ప్రశ్నే ఆన్సరే నీకు జవాబు ప్రశ్నలాగా అయిపోతే ప్రశ్నే జవాబు లాగా అయిపోతే అది కన్ఫ్యూజ్ అయిపోద్ది అర్థం కావద్దు ఏది ప్రశ్న ఏది ఆన్సర్ ఏది జవాబు క్వశ్చన్ తెలీదు అంటే వాడు అట్లా మోసగిస్తాడు అని ఇక్కడ నుంచి మనం చూస్తున్నాం కాబట్టి వాడు మోసగించినప్పుడు నువ్వు మోసపోతావా నువ్వు మోసపోడానికి వీల్లేదు కదా ఎందుకంటే ఆయన ఆత్మ నీలో ఉంది దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు మోసపోవు ఎప్పుడు ఎందుకంటే ఆత్మ ఆత్మీయమైన వాడు అన్నింటినీ వివేచించు అని వాక్యం చెప్తుంది బైబుల్లో కాబట్టి ప్రతి దాన్ని మనం వివేచించాలా ఆత్మ ప్రేరేపన చేత దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు నువ్వు గ్రహించగలవు వాడి కుయుక్తి నువ్వు గ్రహించగలవు దేవుని కా ఇది దుష్టి నుంచి వచ్చిందా ఎట్లా వచ్చిందా కాబట్టి దాని నుంచి నువ్వు బయటపడతావు నువ్వు ఎదిరిస్తావు అది తెలుసుకొని దాని నుంచి తప్పించుకోపోతావు కాబట్టి యేసు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఈ విషయం ప్రభు చూపించు ఆయన బాప్తి సంపొంది కదా దేవుడు చూడండి ఎందుకు ఒక సేవకుడు వచ్చి ఈ లోకంలో అని చూపిస్తే ఆయన ఒక మనిషి అని మనం ప్లెయిన్ చేస్తాం కానీ దేవుడే రెండు రెండు విధాలుగా ఆయన ఆయన బయలుపరచుకుండా ఏంటంటే ఒకటి శరీరంలో ఉన్నప్పుడు శరీర బలహీనతకు మనలాగా ఆయనకు ఆకలిస్తుంది అన్ని నిద్ర అన్ని ఉంటాయి ఆ బలహీనత కూడా కాబట్టి ఆయన ఓడలో పోతున్నప్పుడు వాళ్ళు ఆయన ఓడ కింద బాగానే కొనుక్కొని నిద్రపోతున్నాయని ఒక సృష్టికర్త నిద్రపోవటం లేదు కదా ఇస్రాయల్ దేవుడు కాపాడు వాడు కొనుక్కోని వాక్యం చెప్తుంది కానీ ఆయన మానవ రూపంలో చూస్తా అంటే అన్ని అన్ని విధ మానవ బలహీనత ఏంటి ఆయన తెలుసుకున్నాడు ఎందుకంటే మనం అంటాం కదా ప్రవ్వ నువ్వు దేవుడు కాబట్టి నువ్వు జయించినవు ప్రానవుడి మరి నేను ఎట్లా జయించాల ప్రభు అనొచ్చు కానీ అది కూడా ఆయన అనుభవించు మానవ బల మానవులా జీవిస్తే ఎట్లా ఉంటుంది ఆ బలహీత అది కూడా చూపించి జయించు కాబట్టి మనం చూడండి రెండు రోజులు అక్కడ ఆయన ఒకటి దేవుడు ఆయన మాట్లాడుతున్న ఒకటి ఒక మనలాంటి మనిషిలాగా ఆయన ఇవన్నీ అర్థం చేసుకుని తండ్రి చిత్తాన్ని అర్థం చేసుకొని ఆయన పాటించు మనం చూస్తాం ఆ గాలి తుఫాను కద్దించినట్టు ఒక దేవుడు చూడండి ఎందుకంటే ఈ యొక్క స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ మనం అర్థం చేసుకున్నప్పుడే మనం మన సేవలకు ముందుకు సాగు ఎందుకంటే వాడు భయంకరంగా వాడు మోసగిస్తారు వాడు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నంటే అందుకు ఏస్తు దేవుడైన ప్రభును శోధింపవలదు అని చెప్పి చెప్పబడి ఉన్నదని ఆయనకు అత్యుత్తరం ఇచ్చాను తర్వాత అపవాది శోధన ముగించి కొంతకాలం ఆయన విడిచిపోయిన ఈ విషయం మనం అర్థం నేను ఆగిపోయినా కొంతకాలం విడిచిపోయిందంటే కొంతకాలం అని అంటే మళ్ళీ తిరిగి వస్తారు వాడు వాడు ఏదొక రూపకం మళ్ళా వస్తాడు ఆ శోధన ఆయన విజయం పొందిండు మనం అనుకోవచ్చు నాకు దేవుడు విజయం ఇచ్చాడు విక్టరీ ఇచ్చండు మట్టి ఓనర్ చేసిన మనం ఎంతగా ఆనందిస్తాం మంచిదే కాని వాడు మరలా తిరిగి వస్తాడు వాడు ఎట్లా వస్తాడు ఈసారి అనేది మనం అర్థం చేసుకోవాలా లాస్ట్ టైం ఎట్లా వచ్చిండో ఇప్పుడు వస్తాడు అనేది నువ్వు ఇంకా ఆత్మలో సంపూర్ణకి ఎదుగుతున్నప్పుడు వాడికి కురితో వాడు ఏ రీతికి వస్తాడు దేవుడు చూపిస్తాడు ఖచ్చితంగా నువ్వు చూస్తావు నీకు బయలుపరిస్తుంది కూడా నా రీతిగా వాడు శోధించడానికి మళ్ళీ తిరిగి వస్తాడు కాబట్టి ఇప్పుడు వాడు గర్జించే సింహం వల్ల ఎవరిని మిగిదమా ఎవరు అవకాశం వాడు మింగిటానికి వాడు ఉన్నాడు కోనుకున్నాడు గడప ఎత్తవాడు పుంచినాడు వాడు ఎప్పుడు నీళ్ళు దూరాలని వాడికి ఎట్టి పరిస్థితులు మనకు అవకాశం ఇస్తున్నాయి చూడండి ఆ రీతికి మనం పోతున్నప్పుడు చూడండి అప్పుడు యేసు ఆత్మతోను గల గల తిరిగి వెళ్ళాను ఆయన గుర్చిన సమాచారము ఆ దేశమంతటా వ్యాపించను ఆయన అందరి చేత ఘనత సమాజ మందిరంలో బోధించుతూ వచ్చాను చూడండి తర్వాత అయన ఒక విశ్రాంతి దినం ఒక జరుగుతున్నప్పుడు ఒక ప్రాంతానికి వచ్చింది అక్కడ తర్వాత ఆయన తాను పెరిగిన నజరెత్తికి వచ్చి తన వాడికి చొప్పున విశ్రాంతి దినం ముందు సమాజం అందిరంలోనికి వెళ్లి నిలుచుండగా ప్రవక్తైన యశా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడేను ఆయన గ్రంథము విప్పగా ఒక వాక్యం బయలుపరచబడుతుంది చూడండి ఆయన పర్పస్ ఎట్లా వచ్చింది చూడండి ఏ దశ నుంచి ఏ దశ కానీ ఆయన ముందు ఏం పని అప్పచెప్పిడు దేవుడు అనేది వాటిని జయించుకుంటూ ముందుకు పోవాలి మనం అనుకుంటా కదా సేవ పరిచర్య వారంతో మనం పోతా ఉంటుందా ఎందుకంటే దీవును ఆసక్తి నిన్ను ఆ రీతిగా భక్షిస్తూ ఉంటా ఆ టైంలో నువ్వు పోతున్నప్పుడు నిన్ను అడ్డకిస్తూ ఉంటారు కాబట్టి అది నువ్వు చేయించి అనుకో నువ్వు ఎంతో గొప్ప విజయం పొందుకుంటావు కాబట్టి ఆ ఆ చేయించి ముందుకు తర్వాత ఇక్కడ ఒక వాక్యం ఆయనకు బయలుపరచబడుతుంది చూడండి ఆ ప్రవచనం ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను చెల్లలో ఉన్న వారికి విడుదలను రుడ్డి వారికి చూపిన కలు నడిగిన వారిని విడిపించుటకు ప్రభు ఇతర వస్తము ప్రకటించటకు ఆయన నన్ను పంపినాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికే చూడండి ఆ ఆ వాక్యము ఆ టైం కు ఆయనకు బయలుపరిచూడంటే యేసు ప్రభు జీవితంలో వాక్యం నెరవేరింది కాబట్టి ఈ లోకాస్త వర్త నా కూడా మన జీవితంలో కూడా ఎందుకంటే నువ్వు ఆయన సేవకుడు కదా ఆయన చేసిన పని నీకు అప్పజెప్పి సమస్తం నీకు అనుగ్రహించి ఎన్నో విషయాన్ని బోధించి ఆయన వరలకు మెలిపోయి ఇప్పుడు ఆత్మరూపంగా మన మధ్యలో ఉండి ఆ కార్యాన్ని నీ ద్వారా నా ద్వారా అందరి ద్వారా జరిగిస్తున్నాయని కాబట్టి మన పరిచయం మన సేవ ఎట్లా ఉండాలా నలిగిన వారు గుడ్డివారు వారు ఈ లోకంలో అంతా బంధకాలు ఉన్న వాళ్ళు వాళ్ళంతా మరి వాళ్ళందరినీ ఎవరు విడిపించాలా ఎంతో మంది నశించిపోతున్న ఈ లోకంలో వాళ్ళందరినీ ఎవరు విడిపించాలా దేవుడు నీ ద్వారా మన ద్వారా ఆయన విడిపిస్తాడు గొప్ప గొప్ప సేవకులు మన సేవ జీవితంలో రావాలా అనేకులు మనం ప్రోత్సహించాలా వాళ్ళు ఆత్మీయులు ఎదుగుతు చేయాలా కాబట్టి వాళ్ళైతే ఏంటంటే ఇంకా శరీరంగా జీవిస్తారు మనుషులు కాబట్టి నువ్వు ఆత్మ జీవించడం నేర్చుకున్నప్పుడే నువ్వు ఈ విషయాలన్నీ అర్థం చేసుకోగల విజయం పొంది ముందు పోగలవు లేకుంటే ఎట్టి పరిస్థితుల్లో మనం చెక్కబడతాం కాబట్టి ఆయన చెప్తాడు అక్కడ సమాజం మందులు ఉన్న వారు ఆయన ఆయన ఆయన నేడు మీ వినికిల్లో ఈ లేఖనము నెరవేరిందని చెప్పాను హల చూడండి ఈ రోజు నేడు అన్నప్పుడు దేవుని వాక్యంలో జీవం ఉంది నేడు ఈ రోజే ఈ రోజు మన అందరి జీవితంలో ఇక్కడ ఉన్న ఆయన వాక్యం ధరించిన ఆ టైం ఈ వాక్యం నెరవేరింది కాబట్టి ఈ వాక్యం నీళ్ళు నెరవేరాలంటే ముందు ఆ శోధనను చేయించు మనం ముందు పోవాలా కాబట్టి అట్లా పోయినప్పుడే మనం అసలైన ఫలం అలసలైన పంటను మనం తీసుకుని రగలం ప్రభువులో కాబట్టి అలాంటి కృప దేవుడికి మనకు అందరికి ఇవ్వాలి ఎందుకంటే ఇది శ్రమల కాలం భయంకరమైన చీకటి కాలం కాబట్టి ఆయన వెలుగు మటుకు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంది ఎవరు ఆయనను స్వీకరిస్తారో వాళ్ళకి వెలుగు ఎవరు స్వీకరించారో వాళ్ళకి చీకటి కాబట్టి నువ్వు వెలుగులో ఉన్నావు ఆ చీకటిలో ఉన్న వారి తీసుకొని రావాలా కాబట్టి నీకు ఎన్నో శ్రమలు ఉంటాయి కదా ఖచ్చితంగా శ్రమ ఉంటుంది కదా కాబట్టి యేసు ప్రభు అందుకే అంటాడు నా నా ఈ మాటలు విని దాని ప్రకారంగా జీవించి పతివాడు బండ మీద తన ఇల్లును కట్టుకున్న బుద్దిమంతును పోలిన వాక్యం ఉంది వరద వచ్చిన తుఫాను ఇచ్చినా కానీ పునాది బండ మీద వేయబడింది గనక అది ఎట్టి పరిస్థితుల్లో కదల నీరదు కాబట్టి యేసు ప్రభు ఒక వాక్యంలో మన జీతాలు కట్టుకుంటుందో ఎప్పుడు కొను తుఫాను వచ్చినా కానీ కదిలించబడు ఎందుకంటే ఆ పునాది ఏసు ప్రభు ఆ పునాది ఏసు ప్రభు వాక్యం నువ్వు కాబట్టి ఇసుక మీద కట్టుకున్నవాడు ఎన్నెన్న వాడు మీద కట్టుకుంటాడు కానీ పునాదిలాగా ఇల్లులా కనిపిస్తుంది అది శ్రమ వచ్చినప్పుడు అమంతంగా అది దాని మీదకి వస్తే ఉండొద్దు మన జీవితం అనేకులు కొట్టుకొని కాబట్టి నువ్వు బండ మీద కట్టబడ్డావు నువ్వు ఆ వాళ్ళని కూడా ఆ బండ మీద తీసుకొని రావాలా ఏసు తీసుకొని రావాలా అనే ఈ వాక్యం అర్థం చేసుకో కాబట్టి ఎన్నో విషయాలు దీంట్లో ఉన్నాయి మన దీర్ఘంగా మనం తొందరగా మనం ధ్యానించడం గాని ఈ ఈ వాక్యంలో ఎన్నో విషయాలు ఆత్మీయ ఒక్కొక్క వర్డ్ ధ్యానిస్తూ ఉంటే ఎన్నో విషయాలు దేవుడు చూపిస్తాడు కాబట్టి అలాంటి ఆకలి కలిగి ఆయన మనం ఉండాలా తండ్రి ఇంటిని గురించిన ఆసక్తిని భక్షిస్తుంది అనే ప్రయాసం వేసి ప్రభు కలిగింది ఆయన విజయం పొంది ముందుకు వెళ్ళిపోయిండు తన పరిచయం ముగించిండు కాబట్టి మన జీవితాల్లో కూడా ఆ రీతి మనం ప్రభు కొరకు ఆయన సాక్షిగా మనం జీవించాలా కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని శ్రమలు వచ్చినా కాబట్టి దేవుడు మన అన్నింటి మీద మనకు విజయం ఇస్తాడు కాబట్టి ఒక దశలో మనకు అవన్నీ ఎదురైతా ఉంటాయి కదా గాయాలైతా ఉంటాయి శ్రమలు పొందుతా ఉంటాయి వ్యతిరేకత వస్తా ఉంటాయి అయినా గానీ మనం భయపడద్దు ఆయన ముందుకు సాగిపోయిన మనం ప్రభు ఆయన పట్టుకొని మనం కూడా ముందుకు సాగిపోతే మన విజయం పొందగలం అలాంటి కృప మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తాం పక్షు దిరగుదేవా మా ప్రియ పర్లోకి తండ్రి నీకు వందనిస్తాయా ప్రభావ ఈ లోకంలో మీరు వచ్చినప్పుడు ప్రభావ ఏ రీతిగా ప్రభావ ప్రతి సైతానుషేధులను జయించిన ప్రభావైనా మేము కూడా ప్రభావ ఆ రీతిగా జయించాలా మీరు సాయకులు ప్రభావ ఒక దశలో మేము జయిస్తున్నాం ప్రభావ దశలో ఓడిపోతున్నాం ఈ రోజు నుంచి అలా ఉండడానికి వీలేదు ప్రభావ ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినారు మేము కూడా విజయం పొందాలి ప్రభావ తండ్రి మాకు పరిచయం మీరు ఒక పని కొరకు ప్రవ్వా ఈ లోకంలో మమ్మల్ని పెట్టినారు ఈ లోకం ఈ రోజు ఈ దినం ఎంతో మంది చూడలేదు కానీ మీరు మమ్మల్ని నిలబెట్టుకున్నారు ప్రభావి ఈ క్షణానికి ఈ దినానికి ఈ టైం కి నీకు వందాలని ప్రాభ ఇది కేవలం మీ కృపనే ఒక పని కొరకు మీరు మమ్మల్ని పెట్టుకున్నారు అది మీరు సంపూర్ణంగా దాన్ని నిర్వర్తించాల ప్రభావ మా కాలం అలాంటి సేవా జీతంలో మళ్ళీ అందరు నడిపించండి దేనిసలు మేము భయపడకుండా దేనిశ చింతకుండా మీరే మాకు కడతా ప్రవ మీరే విశ్వాసం కడత దాన్ని మీరే ప్రవ్వా కాబట్టి మా పరిచర్ను ప్రభావ మీరు మాకు ఇచ్చిన పరిచయం తుదు ముట్టించాలా వరకు మేము రక్షణ పాలన జీవించాలా అనేకులు మీ తట్టు మీరు అలాంటి సేవా జీవితంలో అందరూ నడిపించడం ప్రవ వైరస్ బాధ్యతలు మీరు స్వస్థపరచడం ప్రావా వైరస్ బహు భయంకరంగా విజృంభిస్తుంది ప్రవా సెకండ్ స్టేజ్ లో వస్తుంది వ్యాక్సిన్ తోని ఎంతో మంది కలవరి పెడుతు జబర్దస్తో ప్రభు మనుషులకు వ్యాక్సిన్ వేస్తున్నాడు ఒకవేళ ఆ వ్యాక్సిన్ వేసినా మాలో పని వీలేదు ప్రాభా అది న్యూటేస్ కావాలా ఈరోన్ రూపంలో లో బయటకి వెళ్ళిపోవాలా అది పాయిజన్ ప్రాభ భయంకరం అంది కాబట్టి అది మాలో పని మీ అభిషేకం వాళ్ళు ఉంది కనుక ప్రభా ముట్టలేదు ప్రాభ కాబట్టి ఏ రీతిగా ప్రాభా మీ బిడ్డలు ఆ వ్యాక్సిన్ వారి నుంచి ఎట్లా కాపాడుకోవాలా మాకు ఆ గురించి మా సేవ జీవితంలో ఉన్న వాళ్ళని కూడా మేము కాపాడుకోవాలా ప్రభా అలాంటి సేవా జీతంలో నడిపించిన గ్రూపుల్లో ప్రతి బ్రదర్స్ ని వాళ్ళ కుటుంబాలను మీరు దీవించండి ప్రభావ నూతనంగా మీరు అభిషేకించండి ప్రతి కష్టం నష్టం వాళ్ళ బిజినెస్ లో వాళ్ళ జాబ్స్ లో వాళ్ళ పరిచర్లు అంతట్లో ప్రభావ విజయం అనుగరించండి ప్రతి ఔసతం మీ మహిమలకి తీర్చండి ప్రభావ ఆర్థికంగా మెరుగుపరచమని ప్రతి కష్టం నష్టం నుంచి విడదలు అనుగరించండి ఈ వాక్యాలు ఎంతో మంది ప్రపంచం వాళ్ళందరూ కూడా మీరు ఆశ్రదించండి దీవించండి వాళ్ళ జీవితాలలో ప్రభావ సరి చేసుకోవాలా మీ వాక్యంతో ఆకర్షింపబడాల మనుషులతో కాదు ప్రభావ అలాంటి సేవా జీతుల్లో ప్రతి ఒక్క నడిపించండి ఈ శ్రమల కాలంలో ప్రభావ మేము ఎట్లా జీవించాలో కూడా ప్రభావ మాకు జ్ఞానం గురించి ఏ ప్రాంతంలో ఎట్లా వెళ్ళాలో ఏ రీతికి వెళ్ళాలో ప్రభావ సమస్త మీరే మాకు బయలుపరచం మాతో మాట్లాడండి మీ నూతనమైన కార్యాలను వెనువెంట జరిగించండి ప్రతి ఒక్క జీతాల్లో మీ వాక్య స్థిరపరచండి వాళ్ళ జీతాలు సమర్పించుకు మీతో ఆకర్షింపబడలాగిన విశేషమైన అద్భుతాలు అందరి సేవ జీవితం జరిగించి వెళ్తున్న ప్రాంతంలో కూడా మీరు జరిగించి మీ నామానికి మేమే తెచ్చుకొని మీ రాకు మళ్ళీ అందరినీ సిద్ధపరచుకోమని త్వరలో రాయన్న ఏసు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి పరిశుద్ధుడు ఒక దేవానికి ఎంతో వందనాలు శుభ్రీస్తో తండ్రి ప్రభా ఇదిగోబడిన వాక్యాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ప్రభా ఇదుగోన సాతాన్ అనేక మార్లు మిమ్మల్ని శోధించినప్పటికి ప్రభా అయా ప్రభా దాన్ని అధిగమించి ప్రభా దాన్ని ప్రభా అయా దానికే బుద్ధి చెప్పి అయా మీరు దేవుని దగ్గర నుంచి గొప్పగా ప్రభా మీరు మాదిరికరంగా ఎలాంటి ఈవుల్ని ఆశీర్వాదాలు పొందుకున్నారు ప్రభా అదేవిధంగా మేము కూడా ప్రభా సాతాన్ని జయించడానికి శ్రమలను అధిగమించడానికి ప్రభా అయా ప్రార్థనతో కూడినటువంటి జీవితాన్ని మాకు కూడా మీరు నేర్పించమని ఆ విధంగా ఉంచమని ప్రార్థన చేయొచ్చు ముఖ్యంగా తండ్రి ఇదిగో రోజుల్లో ఉండగా ప్రతి క్రైస్తవుడికి క్రైస్తవ సంఘాలకి ఇలాంటి వివేచనాన్ని మీరు అనుగ్రహించమని అయా ఇలాంటి మెలుకు మీరు అనుగ్రహించమని ఆ సాతాన శ్రోతలు వచ్చినప్పుడు ఇది వాడి నుంచే కలిగిందని తెలుసుకుని మరింతగా రెట్టింపు ఉత్సాహంతో పాత గడపడానికి అయా ప్రార్థన చేయడానికి అటువంటి కృపలో మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేయొచ్చున్నాం తండ్రి ఇదిగోనైనా మనిషి కుమారు తిరిగి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొన్నా అన్నారు తండ్రి ప్రభా మేం విశ్వాసంతోనే ఉండాలి తండ్రి ఆ గుంపులో మమ్మల్నించండి ప్రభా ఆ విధంగా మమ్మల్ని తీర్చిదిద్దండి నాయన ప్రభా ఇదిగో నాయన మరి పరిచర్ నిమిత్తం వెళ్లబోతుండగా మీరు ఈ పరిచర్యను ఈ నాలుగు రోజుల ట్రిప్ను ప్రభా ఫలపరితంగా ఆశీర్వాదకరంగా మార్చండి అనేకుల జీవితాల్లో వెలుగులు నింపండి అనేకులకి రక్షణ భాగ్యాన్ని మీరు అనుగ్రహించండి ప్రభా ఆ ప్రాంతాలను మీరు స్వాధీనపరచుకొని నీ చిత్తం అయితే ఆ ప్రాంతాల నుంచి అనేక దైవజన్ మీరు లేపమని ఏసీ జీవము కలిగి నామూలు అడిగి వేడుకొని ప్రార్థించుకుంటున్నాం తండ్రి ఆమె సహాయం చేసాను స్తోత్రం రోజు మా ప్రభు మర బ్రేక్ కాకుండా ప్రయాణంలో ఉన్నప్పటికీ ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన ప్రజల మధ్య ని పరిచయం చేయటం మమ్మల్ని నడిపిస్తున్న విధానం స్తోత్రం రూపు చూపించండి మరి మా తండ్రి మరింత దీవెనకరంగా అనేకులకు రక్షణకారు కారణంగా వారధిగా మీ మహిమకరమైన సాధనాన్ని మమ్మల్ని వాడుకునండి మా తండ్రి మరి ఈ యొక్క లాక్డౌన్ ఆరాధన సందేశాన్ని ప్రార్థనలు ఎవరైతే వింటున్నారో పాలు పొందుతున్నారో మాకు ఇచ్చిన సమయం పెట్టి వంద నాలుగు తెలుస్తున్నాము తండ్రి ఆయన ఉదయ కాలంలో మెల్కవా జీవాన్ బట్టి అయ్యా తండ్రి ఏ రీతిగా మమ్మని ఏర్పరచుకున్నారో న్యాపం చేసుకుంటూ తండ్రి అయినా నీ ప్రేమను బట్టి అయ్యా నీ త్యాగాన్ని బట్టి నీకు ఎంతో వదనాలు మా కొరకాయ ప్రాణం పెట్టిన ప్రభు అయినందుకు నీకు ఎంతో వదనాలు స్థులు మాదిరి జీవితం ఈ లోకంలో జీవించి అయ్యా తండ్రి అయినా మమ్మల్ని ప్రభావిత అట్టి జీవితం జీవించడానికి అయ్యా మీరు ప్రోత్సహించే దేవుడైనందుకు నీకు నీకే స్థులు తెలుస్తాం నేను విమడించే వారిగా ఉండాలని శిష్యుడిగా ఉండాలని మీరు కోరుకున్నందుకు నీకు ఎంతో వదనాలు అయ్యా తండ్రి ప్రభా మా ముందు తండ్రి పరిచయాన్ని ఆఫ్ చేసుకోండి అయ్యాన్ని బిడల్ని సేవకులని వాడుకోండి మీరే మైంపు పొందమని అయ్యాన్ని ఉద్దేశంలో మమ్మల్ని అందరూ ఉంచమని నీ కాపుల కింద మమ్మల్ని అందరూ ఉంచమని అయ్యా తండ్రి ఆయన ఆటంకము ఎట్లాంటిదైనా సరే రాకున్నట్లు ఇటు కృపద చేయమని అయ్యా తల్లి నీ వాక్యము ఎంతో తండ్రి ఆయన ధారాళంగా ఇవ్వటానికి ఇది కృపద ఇచ్చేయమని ప్రార్థిస్తూ ఏసు ప్రభు పేట బహువిన వేడుకుంటున్నాం తండ్రి మన ప్రభువును రక్షకుడైన ఇసుక ఇస్తూ వారి కృప్యులైన దేవునిప్రాయం పశుధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు సహాకాలం తోడై నడిపించి మిమ్మల్ పొందను కాక అమ్మ